తొంభై నిద్రమానరాదు నిద్రపూనగరాదు నిద్రలోను యోగనిద్ర తెలిసి ముద్రలోను బ్రహ్మమూర్తిని చూడరా అఖిల జీవసంగ ఆత్మలింగ భావము అయమాత్మా బ్రహ్మమని సమస్త యోగులచేత ఉచ్చరించబడు ఓ ఆత్మ వినుము నిద్ర మానివేసి జాగ్రత్తావస్థలో ఉండకూడదు మరియు నిద్రపోయినప్పటికీ నిద్రలోనే యోగనిద్రగా ఉండవలయును యోగనిద్ర స్థితిలోనే ఆత్మను చూడవలెను విశేషార్థము శరీరములోని ఇరవై భాగములలో ముఖ్యమైనది మనస్సు సూర్య చంద్ర నాడుల మీద సంచరించు మనస్సు విషయములను జ్ఞప్తికి తెచ్చు మనస్సు బాహ్యేంద్రియములకు అంతరింద్రియములకు మధ్యవర్తిగాయున్న మనస్సు సూర్యచంద్రనాడుల మీది నుండి తన పని చేయు స్థితిని జాగ్రత్త ఎనుచున్నాము మనస్సు సూర్యచంద్రనాడులను వదిలి బ్రహ్మనాడిలో తనకు తానుగా చేరిపోవడమే నిద్రాయని అందుము నిద్ర సమయములో మనస్సు తన సహజ శక్తి అయిన జ్ఞాపకశక్తిని కోల్పోయి విశ్రాంతిగాయుండును అందువలన నిద్రసమయములో ఏ విషయమునూ తెలియక జీవుడు అంధకారములో ఉండును మనస్సు బ్రహ్మనాడిని వదిలి సూర్య చంద్ర నాడులను చేరినప్పుడు బయటి ప్రపంచ విషయములు మరియు జ్ఞాపకశక్తిచే జరిగినవి జరుగబోవు విషయముల ఆలోచనలు జీవునికి తెలియజేయుచుండును ఈ స్థితినే జాగ్రత్తావస్థ అని అందురు మనస్సు బ్రహ్మనాడిని చేరి అచట కూడా ఎరుకగలిగి బ్రహ్మనాడిలోని ఆత్మను జీవునికి తెలియజేయడమే యోగము అప్పుడు జీవుడు ఆత్మానుభవములో ఉండును మనస్సు బ్రహ్మనాడిలోయుండి ఎరుక కలిగియున్నదిగావున ఆ స్థితిని నిద్ర అనకూడదు మనస్సు ఎరుకయుండి బ్రహ్మనాడిని చేరియుండడము యోగనిద్ర అని అందురు మనస్సు సూర్య చంద్ర నాడులలో ఉండడము యోగము కాదు కావున పైపద్యములో నిద్ర మానగరాదు అన్నారు మనసు బ్రహ్మనాడిలో ఎరుక లేకుండా ఉండడము యోగము కాదు కావున నిద్ర పూనగరాదు అన్నారు మనస్సు బ్రహ్మనాడిలో కూడా జ్ఞప్తి కలిగి ఉండడమే యోగము అందువలన నిద్రలోనూ యోగముద్ర తెలిసి అన్నారు యోగనిద్ర సమయములోనే ఆత్మ తెలియును కనుక ముద్రలోనూ బ్రహ్మమూర్తిని చూడరా అన్నారు